ఇది స్వీడన్ దేశం వెళ్ళామనుకోండి అక్కడ ప్రపంచంలో అత్యంత కష్టమైనటువంటి అంశం ఏమిటంటే ఆ దేశంలో టీచర్ అవడం ఉపాధ్యాయుడు అవ్వడం చాలా కష్టం అక్కడ ఏమిటయ్యా ప్రాబ్లం అంటే వీళ్ళందరినీ తయారు చేసేది ఉపాధ్యాయుడే కదా సమాజానికి కావాల్సిన అందరినీ తయారు చేసే ఉపాధ్యాయుడే కాబట్టి ఉపాధ్యాయుడిగా రిక్రూట్మెంట్ చేయడం చాలా కష్టతరమైనటువంటి రిక్రూట్మెంట్ ఉండాలి చాలా టెస్ట్లు పాస్ అవ్వాలి సమాజ నిర్మాణం అంతా కూడా ఉపాధ్యాయుడి మీద ఆధారపడింది కాబట్టి మ్యాక్సిమం గౌరవం ఎవరికి ఇవ్వాలి అంటే ఉపాధ్యాయుడికి ఇవ్వాలన్నారు భారతదేశం గురువుకి అత్యున్నత పీఠాన్ని ఇచ్చింది ఎందుకని దైవమైనా సరే నీకు అయితే లక్ష్యంగా మనికొస్తాడు లేకపోతే లక్షణంగా మునికొస్తాడు రెండిటికీ పనికిరాదు ఒకవేళ రెండిటికీ పనికి నిర్ణయానికి పనికిరాడు కాబట్టి లక్ష్య లక్షణ నిర్ణయ పద్ధతిగా మూడింటికి పనికొచ్చేవాడెవడో వాడే గురువు మనం గురు గురువు గురువు అంటుంటావు ఈ గురువు అంటే అర్థమేమిటి పెద్దలు చిన్నప్పుడు అడిగేవారు ఎవరైనా ఏమైనా గురువు అన్నారనుకుంటే ఆయన నీకేం నేర్పాడయ్యా ఆయన దగ్గరించి నువ్వేం నేర్చుకున్నావు అని ఆయన గురువు అంటున్నావు ఇది ప్రశ్న అంటే ఏం తెలిసి ఉండాలి ఆయన వల్ల నీకు లక్షణం అన్నా తెలిసి ఉండాలి లక్ష్యమన్నా తెలిసి ఉండాలి లేదంటే నిర్ణయమైనా తెలిసి ఉండాలి ఈ మూడింటిలో ఏదైనా సరే నీకు తెలియజెప్తే అతను నీకు గురువు మొదటి గురువు ఎవరు మాతృదేవోభవ ఎందుకండి ఆవిడే కదా నీకు శబ్దజ్ఞానం లేకపోతే శబ్దజ్ఞానం వికసించేటట్లు చేసింది ఆవిడే కాకి అని ఓ వెయ్యి సార్లు చెప్పి ఉంటుంది పాపం ఆవిడ ఓర్పుకి మనం ఎన్నిసార్లు నమస్కరించినా కూడా రుణం తేరదనమాట ఎందుకని ఆ కాకి అంటాం రాదు వాడికి ఆ కాకి చూపెడుతుంది పాపం బొమ్మ చూపిస్తుంది వస్తువుగా అక్కడ ఎదురుకుండా కాకి పక్షిని కూడా చూపిస్తుంది కాకి అని ఓ వెయ్యి ఇంత పునశ్చరణ చేసినా సరే వీడికి మాత్రం కా అంటాడు కానీ కీ అంట రాదు అది వికాసం వస్తే కాని అనలేడు అనమాట ఆ వికాసం వచ్చేంత వరకు ఆవిడ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఒక్కసారి వికాసం వచ్చేసిన తర్వాత ఇంకా వరదలాగా వచ్చేస్తాయి మాటలు ఇప్పుడు మరి వరదలాగా మాటలన్నీ లోపలెక్కడ నిక్షిప్తమై ఉన్నాయి అంటే లోపల ఒకటి ఉన్నాడా లేడా వాడే కదా ఈ ఈ ఈ అజ్ఞానాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు జాగ్రత్తగా ఎంక్వైరీ చేయాలి ఇపుడి ఈ లోపల ఉన్న వాడిని లక్షణంతో పట్టుకోగలమే కానీ వస్తువుతో ఎలా పట్టుకుంటాం గిన్నెతో పట్టుకోవాలి పాత్రతో పట్టుకోవాలి గరిడితో పట్టుకోవాలి పట్టకారతో పట్టుకోవాలి కటింగ్ ప్లేరుతో పట్టుకోవాలంటే వాడిని పట్టుకోలేము తప్పనిసరిగా వాడిని విచారణ ద్వారానే ఇంక్వైరీ ద్వారానే పట్టుకోవాలి మన బుద్ధిని మనం ఇంత బాగా ఇంక్వైరీ చేయాలన్నమాట ఎంక్వైరీ చేసి న్ని లక్ష నిర్ణయాన్ని పొందాలి చదు ఈ స్వభావం ఆధ్యాత్మికమే స్వభావం అంటే విషయాత్మకం కాదు భౌతిక ప్రదర్శన కాదు అది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడైనా సరే విచారణ చేసేటప్పుడు స్వభావాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి కానీ విషయాత్మకంగా చూడకూడదు బుద్ధికి ఉన్నటువంటి సమస్య ఇదేనమాట దానికి నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి ఇన్పుట్ దాని తనను తాను గుర్తు చేసేటటువంటి ఎంక్వైరీని కనుక అందించావు అది ఎంక్వైరీకి వెళ్ళదు నువ్వు ఎంక్వైరీని అందించలేదనుకోండి దాని అది వేరే పని ఎంక్వైరీ చేయడమే దాని బుద్ధికి ఉన్నటువంటి రెండు బలాలు అన్నమాట ఇవి అది ఇంక్వైరీను చేయగలదు అది ఎంక్వైరీ కూడా చేయగలదు కాబట్టి మానవుడు ఎప్పుడు ఏం చెయ్యాలి దానికి ఎప్పుడు ఇంక్వైరీ అనే పద పనిని అప్పచెప్పాలి తనను తాను విచారణ చెయ్యుటా తనను తాను తెలుసుకొనుటా అంతర్ముఖం అనేటటువంటి పద్ధతిని గనక దానికి నేర్పినట్లయితే అభ్యాసం కనుక చేసినట్లయితే వైరాగ్య దృష్టిని దానికి అందుబాటులో ఉంచినట్లయితే అప్పుడు అది రాగద్వేష విషయాన్వితమైనటువంటి బహిర్ముఖమైనటువంటి ఎంక్వైరీ జోలికి వెళ్లకుండా ఎంక్వైరీలో అంతా రాగద్వేష విషయాన్వితమే ఉంటుంది అనమాట అయితే అది విషయాత్మకంగా అయినా ఉంటుంది లేదంటే ఆధ్యాత్మికంగా అయినా ఏ గేటు ధరిస్తే ఆ గేటు వైపు అద్భుతంగా పనిచేస్తు విషయాత్మకంగా నీ బుద్ధిని ఉంచుతావా ఆధ్యాత్మికంగా ఉంచుతావా అనే చాయిస్ నీ చేతిలో ఇది గుర్తుపెట్టుకోవాలి నేనన్న వాడెవడో వాడి చేతిలో ఒక తాళం చేవి ఇచ్చారు ఆ తాళం చేవితో రెండు గేట్లు తెరవచ్చు ఏమిటది అయితే విషయాత్మకం లేదంటే ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనే గేటుని తెరిచేవా బుద్ధి అటే పని చేస్తుంది విషయాత్మకాన్ని తెరిచేవా అది ఎందులో విషయాన్ని వెతుక్కోగలరు అసలు ఇందులో అందులో అని చెప్పడానికి వెళ్ళేది దానికి విషయం కానటువంటిది భూమండలం మీద ఏదీ లేదు అది ఎంక్వైరీ చేయడానికి పనికిరాంది అంటూ ఏదీ లేదు యాక్చువల్ గా